శబ్దజ్ఞానము అనే అంశంలో చూస్తే అది జ్ఞానము శబ్దం కల్పితం అధ్యారూపం రసజ్ఞానము రసం అధ్యారూపం అది జ్ఞానము సో ఆ విధంగా ఇప్పుడు జ్ఞానము తప్ప మరేం శుద్ధమైన జ్ఞప్తి స్వరూపము ఏకరసము అంటే హోమోజీనియస్ సో ఏకరసే ఏకరసే అంటే కింద జ్ఞప్తి స్వరూపే అని రాశారాయణ ప్రజ్ఞానఘనే అది చెప్పాం అది ప్రజ్ఞానపు ముద్ద అంటే తెలివి ముద్ద ముద్ద అన్న అభిప్రాయం ఏమిటంటే ఈ విశేష జ్ఞానముల యొక్క సమాహారము విజ్ఞానం విశేష జ్ఞానముల సమాహారం ఆ విజ్ఞానంలో తేడాలు ఉంటాయి విజ్ఞానంలో మీకు నానాత్మము డిస్టింక్షన్స్ ఉంటాయి ఈ డిస్టింక్షన్స్ అన్నీ కరిగిపోయి ముద్దైపోయి కూర్చున్నాయి అక్కడ ఇంకే డిస్టింక్షన్స్ లేవు దానిని ప్రజ్ఞానఘనము అని అంటారు ఇప్పుడు విజ్ఞానంలో శబ్ద సంస్కారం రూపత సంస్కారం రస సంస్కారం ఇవన్నీ విడివిడివిడిగా ఉంటాయి దాని పేరే విజ్ఞానం కానీ ఈ విజ్ఞానము ఏ ముద్ర తెలివి నుండి పుట్టినదో ఆ తెలివిలో ఈ నానాత్మంతా కూడా విలీనమైపోయి అది ఒక మోనోలిథిక్ అంటే ఏకరసమైన ఒకే తత్వముతో నిండి ఉన్న భర్పూర్ ఒకే తత్వంతో నిండి ఉన్నది తెలివి యొక్క ముద్దతత్వం అదేమీ కాదు ప్రజ్ఞానఘనే అనంతే అపారే అది కూడా మనం అనుకున్నాం అదే అనంతము అపారము అనంతము అంటే కాలపరిచ్ఛేదము లేదు అంటే ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో పోవడం అనేది లేదు ఓ దేశంలో ఉండి ఇంకో దేశంలో లేకపోవడం అనేది లేదు అది కూడా మీరు తెలుసుకోవాలి చాలాసార్లు చెప్పాము ఇప్పుడు చూడండి ఇక్కడా అక్కడా అన్నారండి ఇక్కడ అక్కడ అన్నప్పుడు తెలివి ఇక్కడే ఉండి అక్కడ లేదు అని మీరు అనుకోకూడదు తెలివి ఇక్కడని వ్యాపించింది కాబట్టి ఇక్కడ అనే జ్ఞానం మీకు కలిగింది తెలివి అక్కడను కూడా వ్యాపించాలి అక్కడని తెలివి వ్యాపించలేదనుకోండి అప్పుడు అక్కడ జ్ఞానం కలుగుతుందా కలగదు ఇప్పుడు దేహము ఇక్కడ ఉన్నది కానీ తెలివి ఇక్కడ మాత్రమే ఉన్నదా అక్కడ లేదు తెలివి అక్కడని కూడా వ్యాపించింది తెలివి అప్పుడే మీకు ఇక్కడ అక్కడా అనే జ్ఞానం ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అక్కడ అక్కడ విశాఖపట్నంలో అక్కడ ఏదో ఉంది అని మీరు అన్నారనుకోండి ఇప్పుడు దేహము ఇక్కడ అనే ఉన్నది కానీ మీ తెలివి అది దేశపరిచ్ఛిన్నంగా ఉందా లేదుగా మీ తెలివిలో ఇక్కడ అనే దేశము ప్రకాశించింది అక్కడ విశాఖపట్న దేశం కూడా మీ తెలివిలో ప్రకాశించింది అంటే అర్థం ఏంటి విశాఖపట్నం అనే దేశాన్ని కూడా మీ తెలివి ఇక్కడ అనే దేశాన్ని ప్ర ప్రకాశింపజేసినట్టుగానే ఈక్వల్గా ప్రకాశింపజేస్తోంది వ్యాపించి అంటే అర్థం ఏంటండి తెలివిలో ఇక్కడ అక్కడ అనే విభాగాలు ప్రకాశిస్తాయే తప్ప తెలివిని అవి మొక్కలు చేయలేవు తెలివిక హద్దులను గీయలేవు గిరి గీయలేవు కాబట్టి దేశ పరిచ్ఛేదము లేనిది ఆ తెలివి అనంతే వ్యాపారే అనంతే కాల పరిచ్ఛేదము లేనిది నిన్న రేపు ఉన్నారనుకోండి నిన్న రేపు అంటే దేహం నిన్న ఓలా ఉంది రేపు ఇంకోలా ఉంటుంది కానీ తెలివి ఏకరూపంగానే ఉంటుంది నిన్న అనే భావనని రేపు అనే భావనని సమానంగా ఉంటుంది మినిట్ అవర్ డే అనే ఈ కాలఖండములనన్నిటినీ తెలివి ప్రకాశింపజేయట్లేదు మీ మీ తెలివి ఇప్పుడు మినిట్స్ని అవర్స్ని డేస్ని మీకు తెలిసి చేసేటువంటి ఆ తెలివి ఆ మినిట్స్ని అవర్స్ని డే డేస్ని పరిచ్ఛన్నం చేస్తుంది తప్ప వాటి చేత అది పరిచ్ఛన్నం చేయబడదు అనంతే అని అర్థము తర్వాత నిరంతరే నిరంతరే అంటే అవ్యవహిత స్వరూపే ఇది యావత్ ఎలాగంటే ఇప్పుడు ఈ స్పాంజ్ ఉందనుకోండి స్పాంజిలో నీళ్లు నీళ్ళలో వేస్తే అది నీరు తీసుకుంటుంది ఇప్పుడు ఆ స్పాంజి నీరు మీరు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మీరు మైక్రోస్కోప్లో చూస్తే లేకపోతే ఒక మైక్రోస్కోప్ అంటే మరీ అంత పవర్ఫుల్ ఏమక్కర్లేదు మామూలు మైక్రోస్కోప్లో చూసినా కూడా ప్రకాశం లైట్ బాగా వేసి ఇగో ఇది స్పాంజి కణములు ఇవి నీరు మళ్ళీ ఆ పక్కనే ఇది నీటి డ్రాపు వాటర్ డ్రాపు ఆ పక్కనే మళ్ళీ స్పాంజి మళ్ళీ పక్కనే నీరు అని మీకు కనపడుతుంది అంతే కదా సో పోర్స్ ఉంటాయి లోపల చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల్లో నీరు ఉంటుంది రంధ్రం అంటే ఏమిటి ఎక్కడ స్పాంజీ లేదో అది రంధ్రం అదే దాన్ని గ్యాప్ అంటారు అంతరం గ్యాప్ లేకపోతే నీరు తీసుకుంటుంది కాబట్టి స్పా నీటిలో ముంచిన స్పాంజీలో స్పాంజ్ వాటర్ స్పాంజ్ వాటర్ వాటర్ స్పాంజ్ వాటర్ స్పాంజ్ అలాగా ఆల్టర్నేటివ్గా ఉంటుంది దాన్ని అంతరము అంట ఇదిగో వాటర్ అనగానే వాటర్ అంతమైపోయి స్పాంజ్ బిగినవుతుంది మళ్ళీ ఇదిగో స్పాంజ్ అనగానే అది అంతమై మళ్ళీ వాటర్ బిగినవుతుంది అంతరం గ్యాప్ అలాగా ఇదిగో ఇది ఆత్మ తెలివి ఇంతవరకు తెలివి ఇప్పుడు తెలివి లేదు ఇంకెక్కడ గ్యాప్ వచ్చేసింది మళ్ళీ తెలివి అలాగంటే గ్యాప్సే ఉంటాయి అంటే అది ఏకరసము అంచేతనే ఘనము అంటారు ముద్ద ఆ తెలివి అనే ముద్దయే మీరు నిరంతరే అవిద్యాజనిత భ్రాంతి భేదవర్జితే భ్రాంతి భేదవర్జితే అంటే భ్రాంత్యా భేద తేన వర్జితే లేకపోతే భేదభ్రాంతి వర్జితే అని కూడా చెప్పుకోవచ్చు భ్రమ అంటే మీరు ఇది వేరుగా ఉంది ఇది వేరుగా ఉంది ఇది వేరుగా ఉంది అని ఎప్పుడెప్పుడైతే వేరుగా ఉందని చెప్పారో ఆ భేద బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది భ్రమని బట్టి భ్రమ పడుతున్నారు ఈ భ్రమ నుంచి పుట్టింది అజ్ఞానం నుంచి పుట్టింది అజ్ఞానం నుంచి భ్రమ పుట్టింది భ్రమ పుట్టింది కాబట్టి వీరికి భేద సత్యం అనుకుంటున్నాడు అటువంటి అజ్ఞానము వల్ల కలిగే భ్రమ కారణంగా అనుభవానికి వచ్చే భేదము ఆ స్వరూపమునందు లేదు అని అద్వైతం అంటే అర్థం అది మీరు మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది చూసే సందర్భంలో నేను వేరు జగత్తు వేరు మళ్ళీ జగత్తు అనేకము జగత్తు వేరు వేరుగా ఉంది ఆ భేదమంతా సత్యమే అని ఆ విధంగా చెప్తారు ఒక ఆయన చెప్తుంటే విన్నాను నేను పండితుడైనా చదువుకున్నాడు సంస్కృతం అది బాగా చదువుకున్నాడు పండితుడు కానివ్వడు ఏం చెప్పినా అది అసందర్భంగానే ఉంటుంది ఏం చెప్తాడు మిమ్మే తెత్తే అన్నాను తప్ప చెప్పినే ఉంటుంది పండితుడు కానీ వాడు చదువుకోని వాడు భాగవతం చెప్తే ఏముంటుందా భాగవతం కూడా అరే అరే అరే అరే నరసింహస్వామిదా అంటూ పాఠ పడిపాడుతారు దానికోసం పండితుడు వాళ్ళు సరిపడతారు ఎనివే ఆయన మంచి విద్వాంసుడు కానీ ద్వైతి కర్త ద్వైతం ఆయన చెప్తున్నాడు శాల్బాహుడి కప్పుని చెప్తున్నాడు చోళ మహారాజు ఉన్నాడు ఆయన దృష్టాంతం తమిళ దృష్టాంతం చోళమా కొని మహారాజు ఉన్నాడు అనచ్చగా కాదు తమిళ దృష్టాంతం ఎందుకంటే ఈ ద్వైతం అంతా తమిళ నుంచి పుట్టుకొచ్చింది సో చోళ మహారాజు ఉన్నాడు చోళ మహారాజు ఉన్నాడు అంటే ఓ రాజ్యం ఉండాలి ఆ రాజ్యానికి చోళరాజ్యం అనే పేరు ఉండాలి ఆ రాజ్య రాజ్యానికి సేనాపతి ఉండాలి మంత్రులు ఉండాలి ప్రజలు ఉండాలి పాలజ ప్రజలు ఉండాలి ఓ అంతఃపురం ఉండాలి రాణి ఉండాలి ఇవన్నీ ఉంటేనే చోళ మహారాజు ఉంటాడు ఇవేమీ లేకుండా చోళ మహారాజు ఒకడు అలా గాలిలో ఉంటాడా ఇవేమీ లేవనుకోండి చోళ మహారాజు ఉంటాడా ఉండడు కానీ చోళ మహారాజు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఉంటాయి అంతేకాదండి ఆ చోళ మహారాజుకి ఏవో వస్త్రాలు ఉంటాయి మహారాజు కట్టుకునే అంగి ఉంటుంది ఓ కిరీటం ఉంటుంది అవన్నీ ఉంటాయి అవేమీ లేకుండా ఇవేమీ లేవండి చోళ మహారాజు ఉన్నాడు అంటే ఎలా ఉంటుంది తర్వాత ఆయనకు దేహం ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి మనస్సు ఉంటుంది ఇవన్నీ ఉండి చోళ మహారాజు ఉన్నాడు ఇది దృష్టాంతం దార్ష్టాంతికం ఏమిటి జగత్తుంటుంది దేవతలు ఉంటారు రాక్షసులు ఉంటారు మనుషులు ఉంటారు గ్రహాలు ఉంటాయి నక్షత్రాలు ఉంటాయి భూతాలు ప్రేతాలు పిశాచాలు కూడా ఉంటాయి ఇవన్నీ ఉండి వీటన్నిటినీ అక్కడ ఒక ఆయన పరిపాలిస్తూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు పాలకుడు ఆయనకేమో భార్య ఉంటుంది ఆవిడకి లక్ష్మీదేవి పేరు ఆయనకు కిరీటం ఉంటుంది ఆయన మెడలో ఒక మాలు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉండి ఆయన ఉంటాడు అంతేగాని ఒంటి కొమ్ము సొంటికాయలాగా ఒక్క పరబ్రహ్మ ఒక్కడు ఉన్నాడు ఇంకేమీ లేవు అంటే ఒంటి కొమ్ము అలా అంటారా ఆయన అలా చెప్పాడు ఆయన ఒంటి కొమ్ముకాయ సొంటికాయ ఒంటి కొమ్ము పరబ్రహ్మ ఒక్కడే ఉంటాడు ఏం పరబ్రహ్మది ఏమర్థమైతే ఉండేది అని ఆయన చెప్పాడు అప్పుడు అనుకున్నాను నేను అవిద్యాజనిత భ్రాంతి భేదము ఆ భ్రాంతి ఆయన ఒక పెద్ద భ్రమలో ఉంటాడు ఆ భ్రమని బట్టి అంటే ఈ కిల్యభావం సత్యం అనే భ్రమలో ఉంటాడు దానిని బట్టి ఈ భేదములన్నీ సత్యం కానీ ఈ ఖిళ్యభావాన్ని ఎప్పుడైతే మీరు తిరస్కరి ఆయన తిరస్కరించలేడు ఖిళ్యభావాన్ని ఎందుకంటే ఈ జన్మకి ఆయన వల్ల కాదు ఆ కియ్యభావాన్ని తిరస్కరి ఇంకేం తిరస్కరిస్తాడు అంతలాగా అజ్ఞానాన్ని ఒక వజ్రమంత బలంగా దాన్ని బిగించి పెట్టుకుంటే ఇంకేం తిరస్కరిస్తాడు కాబట్టి ఈ జన్మ కవదు అది ఏదైనా మరి నామాన్ని బాగా స్మరించిన కారణంగా ఏదో విష్ణు అని రాముడని ఆ నామాన్ని పవిత్రమైన నామాన్ని వంద సార్లో వెయ్యి కాబట్టి మళ్ళీ జన్మలో ఏమైనా భగవంతుడు అనుగ్రహిస్తే ఈశ్వరానుగ్రహ దేవ పుంసామద్వైత వాసన అని మళ్ళీ ఏమైనా ఆ సంస్కారం కలగాలేమో కానీ ఇలాగే చెప్పేవాడికి ఇంక జన్మలో సంస్కారమే ఉంటుంది కాబట్టి అజ్ఞానం అజ్ఞానం నుంచి భ్రమ దాని నుంచి భేదబుద్ధి ఇవన్నీ కూడా ఆ శుద్ధ చైతన్యమునందు ఉండవు దానియందు ఈ కిలయభావము ప్రవేశింపబడుతుంది విద్యారణ్య స్వామి అంటారు సచిత్ సుఖాత్మకం బ్రహ్మ నామరూపాత్మకం జగత్ సచిదానందమేదో అది బ్రహ్మ నామరూపములు జగత్తు ఈ రెండింటినీ మీరు విడదీసుకోండి ఏమండి మీ మిమ్మల్ని మీరు పరిశీలించండి నేను ఉన్నాను నేను ఉన్నాలో ఉన్నాను సత్ సత్ చిత్ తెలుస్తూ ఉంటుంది ఆ నేను ఉన్నాను బేసిక్ ఫ్యాక్ట్ బ్యాంకింగ్ మీరు నామరూపాలు ఏమీ పెట్టుకోండి నేను ఉన్నాను అది బ్రహ్మది నామరూపాలు మీరు ఏది పెడతారో అదంతా జగత్త నామరూపాలంటే నేను నేను తండ్రిని తండ్రిని కొడుకును పలానా వంశం నేను చెప్పాను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పడం అవన్నీ కూడా జగత్ సో నిస్తత్వే నామరూపే ద్వే జన్మ నాశయుతేచతే ఈ నామరూపంలో రెండు ఉన్నాయి చూసారా అవి నిష్టత్వములు అంటే మీకు పెద్ద పెద్ద పేర్లుగా కనపడతాయి తప్ప వాటిల్లో ఏమీ సారమేమీ ఉండదు సో ఇది ఎలాగంటే నేను చెప్తా నిస్తత్వము అంటే ఏమిటో అర్థం చెప్తా చాలా ఆకలి ఏదైనా తినడానికి పెట్టు అని అడిగారనుకోండి ఆ మడతప్పాలున్నాయి అక్కడ తీసుకుని తిను అని చెప్పారు ఈ మడతప్పాలు తింటే మీకు ఆటలు తగ్గుతుందా తగ్గదు ఎందుకంటే మడత అప్పాలు అన్నది నామం అది నామం ఆ నామానికి ఒక మానస రూపం మీకు మనస్సులో కలుగుతుంది ఏదో రూపం కలుగుతుంది కానీ అక్కడ తత్వం ఏం లేద నిస్తత్వం ఒకళ్ళ ఒక దంపతులు ఉన్నారు వాళ్ళ కొడుకు పేరు సోమలింగం ఈ సోమలింగం ఎంత పొడుగు ఉంటుందండి చెప్పడం సోమలింగం అనగానే మీకు గుర్తుకు రావాలి అదండి ఇప్పుడు సోమలింగం పొడుగు ఎంత ఉంటాడు పొడిగే ఉండడు ఎందుకంటే అక్కడ సోమలింగం అని పేరు ఎంతో అందంగా బాగుంది కానీ దాంట్లో తత్వం ఏం లేదు వస్తువు ఏం లేదు నామరూపములు అంటే అంతే తత్వం లేదు మీరు ఘటం అన్నారనుకోండి తత్వం లేదు దాంట్లో నామరూపాలే ఉన్నాయి తప్ప తత్వం లేదు తత్వం లేకపోవడం ఏమిటండి ముందు అది అది మట్టేది అది ఘటం కాదు అలాగనమాట లైక్ దాట్ అది ఘటం కాదు మట్టేది మృతికి వచ్చే అసత్యం కాబట్టి నామరూపములు నిస్తత్వములు ఎప్పుడైతే తత్వం లేదో మీరు భావించినప్పుడు పుడుతుంది మీరు భావించడం మానేస్తే మానేస్తుంది ఇప్పుడు ఘటం పుట్టిందన్నాడు ఘటం పుట్టడం ఏమిటో అవి తొలకాయి ఘటం పుట్టిందంటే అర్థం మట్టి నుంచి ఏదీ పుట్టలేదు ఘటాకార వృత్తి పుట్టిందంటే ద థాట్ పాటు థాట్ యొక్క పుట్టుకయే పాటు యొక్క పుట్టుక పాటు థాట్ ఎప్పుడు పుడితే అప్పుడు పుట్టిందంటే మట్టి నుంచి ఏదీ పుట్టలేదు వృత్తి యొక్క జ్ఞానం వృత్తి యొక్క జన్మయే వృత్తి నామరూపముల యొక్క జన్మ కాబట్టి బుద్ధ్యా బ్రహ్మణి వీక్షస్వ సముద్రే బుద్భుదాధిపత్ కాబట్టి బుద్ధి అంటే జ్ఞానేనా నువ్వు తెలుసుకో తెలుసుకుని బ్రహ్మణి వీక్షస్వ నిన్ను నీవు ఆ పరమాత్మ ఎందు దర్శించు ఎలాగా బుద్భుదము ఎలా చూసుకోవాలి నేను సముద్రము ఎందు ఉన్నాను సముద్రమునందు ఉన్నాను లేను సముద్రమునందు ఇప్పుడు మీరు ఏదో పేరు పెట్టుకున్నారు మిస్టర్ జాన్సన్ అని పెట్టుకున్నారు మీ తత్వము ఆ పేరా లేక తెలివియా ఏది మీ తత్వం తెలివి తెలివికి పేరుందా లేదు పేరు లేనిదే తెలివి కాబట్టి బుద్ధ్యా బ్రహ్మణి వీక్షస్వ సముద్రే బుద్బుదాదివత్ తర్వాత ఇంకా ఇక్కడ ఈ టాపిక్ కిల్యభావము ప్రవేశపెట్టడం కనుక ఈ శ్లోకాలు నేను కోర్టు చేసి పెట్టుకున్నాను ఇది విద్యారంగస్వామి తచ్చింతనం తత్కథ మన వాళ్ళు అంటారు విజయారాణ స్వామి సాయినా చార్జీలు ఒకటే అంటారు ఇది ఎలా ఉందంటే కమ్యూనిస్టు లీడరును బీజేపీ లీడరు ఒకటే అన్నట్టుండే ఒకటి కాదు చూడండి విద్యారాణ స్వామి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి సాయినా చార్జీలను మాట్లాడమంటే ఆయన ఇంకో భాష మాట్లాడతారు అసలు ఎక్కడ పోలికే ఉన్నట్లు ఏదో అంతా ఏకంపాకం చేసి కూర్చున్నారు ఏదో అర్థం కాదు విద్యార్జ స్వామిని సాయన మాధవాచార్యులు వేరు సాయనాచార్యులు వేరు ఇద్దరు బ్రదర్సు సాయన మాధవం అనే శ్లోకాలు కూడా ఉన్నాయి సాయనాచార్యులు వేద భాష్యాలు నాలుగు భాష రాశారు ఇవి విద్యార్జస్వామి ఇవి రాశారు ఆయన సన్యాసి విద్యారణ సన్యాసి సాయనుడు గృహస్థు కర్మపరాయణుడు ఏదో ఏదో చెప్తూ ఉంటాను తచ్చింతనం అంటే విద్యార్జస్వామి శ్లోకాలు చూసి నేను అలా చెప్పాను తచ్చింతనం తత్కథనం సో మీరెప్పుడు కూడా తత్ ఆ పరమాత్మ ఆ కిల్యభావ వర్జితమైనటువంటి పరమాత్మని మీరు భావన చేయాలి నిర్ధ్యాసనం చేయాలి మాట్లాడితే దాని గురించే మాట్లాడాలి తత్ కథని సో నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది ఎవరో ఒక ఫోన్ చేస్తుంటే నేను చెప్పాను ఏమా ఎందుకు ఫోన్ చేస్తున్నారు మీకు ఖరీదు ఎక్కువ అవుతుందంటే ఆవిడ ఉంటుంది స్కైప్ ఖరీదు ఎక్కువ కదండి అంటే నేను చెప్పాను ఫోన్లండి మీకు ఖరీదు విషయం కాకపోవచ్చు కానీ నాకు శ్రమనిపిస్తుంది నేను ఇన్నిసార్లు ఫోను ఆన్సర్ చేయటం నాకు ఇబ్బందే కూడాను ఆ తర్వాత మీ ఫోన్ దాంట్లో కంటెంట్ ఏమీ లేదు అంటే అప్పుడు ఆమె అయితే స్వామీజీ ఏ సందర్భంలో మీకు ఫోన్ చేయమంటారు ఆమె బుద్ధిమంతురాలు బహుశా నేను ఫోన్ అంతా అధికంగా చేయొద్దంటే కొంచెం హత్య ఉండొచ్చు నేను కూడా చాలా ఓపిక వహించి చెప్పాను అంటే ఏ సందర్భం చెప్పాను వేదాంతానికి సంబంధించిన సందేహం ఏదైనా ఉన్నట్లయితే మీరు ఫోన్ చేయొచ్చు లేదా నా షెడ్యూల్ నేను ఎప్పుడు వస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏ క్లాసులు ఉంటాయి దానికి సంబంధించి కూడా మీరు ఫోన్ చేయొచ్చు అని చెప్పాను చెప్పిన వెంటనే అయితే మీరు ఏప్రిల్ నెలలో ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేనున్నాను ఆగస్ట్ నెలలో యుఎస్ వస్తున్నాను అని చెప్పాను అంటే ఆగస్టు నెల గురించి నేను అడగట్లేదు ఏప్రిల్ నెల నుంచి నేను అన్నాను ఏప్రిల్ నెల గురించి మీరు చింత చేయకండి ఆగస్టు నెలలో నేను ఏస్తున్నాను అని చెప్పాను కాబట్టి తత్కథనం ఉండాలి దీనికే అనవసరపు ప్రసంగాలు ఎందుకు తత్కథనం ఆ వస్తువు గురించి మాట్లాడాలి ఆత్మ వస్తువు గురించి మాట్లాడాలి ఆత్మా ఆత్మానమేవైకం జానథ ఉండకపోతే అన్యావాచో విందుథ ఆత్మస్వరూపాన్ని గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి దాని గురించే మాట్లాడండి అదే శ్రవణం చేయండి ఇతరములైన వచనములను విడిచిపెట్టండి ఊరికే ఇతరమైన వచనాలు అధికంగా మాట్లాడే ఉపయోగమై ఉంది సో కాబట్టి తత్కథనం అన్యోన్యం తత్ ఇది భగవద్గీతలో కూడా పరోధ్యాయన కూడా రాబోతోంది సరిగ్గా ఇటువంటి సో ఒకరితో ఒకరు మాట్లాడుకునేప్పుడు కూడా ఆ స్వరూప చింతనే ఉండాలి కానీ సంసార చింతన ఉండకూడదు న్యూన్యం తత్ప్రబోధనం ఇప్పుడు పండితుడు పరస్పరం బోధయంతా పరస్పరం శ్రీకృష్ణుడు అలా చెప్పాడు ఇప్పుడు పండితుడు రామాయణం ప్రజలకి రామాయణం అని చెప్పి శిష్యులతో కలిసి కూర్చొని అకౌంట్లు చూసుకుంటూ ఉంటే అది ఏమి అంటే ఈ ప్రజలందరి దగ్గర వసూలు చేసిన ధనం శిష్యులను వాళ్ళు కలిసి అకౌంట్లు చూసుకుంటూ ఉంటారు లోపల మళ్ళీ స్టేజ్ మీదకు వచ్చినప్పుడు మటుకు రామాయణం ఆ స్టేజ్లు కూడా ఎలాగా ఈ టేక్స్ లాట్ ఆఫ్ మనీ టు మేక్ దే స్టేజెస్ ఎలా బట్టే స్టేజెస్ లక్షలు ఖర్చు పెట్టి స్టేజ్లు తయారు చేయడం తర్వాత ఎవేబో డ్రెస్సులు మొబైల్ అందరూ ఆడవాళ్ళ డ్రెస్సులు కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ఏదో దుబ్బా ఏదో ఏదో ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళు పెట్టుకునేట్లాగా డ్రెస్లు వేస్తే అది మిస్లీడింగ్గా ఉంటుంది ఇప్పుడు మీరు లోకంలో అందరి దృష్టిని మీ వైపు ఆకర్షించి పనిచేయకూడదు కిరీటం పెట్టుకుని వచ్చారనుకోండి అందరూ మీకేసేది ఆ కిరీటం చేసి వేస్తూ ఉంటారు అలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు కానీ అవే వేస్తూ ఉంటాను సో ఒక ఆయన నాతో ఉన్నారు మీతో కొంత వేదాంతం చర్చించాలన్నారు అంటే నేనున్నాను అలాగే మీరు ఎక్కడ చదివారు వేదాంతం నేను ఫలానాభార శిష్యున్నాను అండి నేను ఫలానావారు ఎప్పుడు వేదాంతం ఆయన నోటప్పుడు ఆయన అండా బాబు నువ్వు ఆయన శిష్యుడుగా నువ్వు నాతో వేదాంతమైన చర్చిస్తానని నేను మనస్సులో అనుకుని అలాగే అన్నాడు ఆయన నాతో వేదాంతమైన చర్చిస్తాడు ఫలానావారి శిష్యుండి అంటున్నాడు ఆ ఫలానా ఎప్పుడు వేదాంతం మాట ఆయన నోటప్పుడు ఎప్పుడు ఇంతవరకు రాలేదు ఆయన వచ్చి మనతో వేదాంతమైన చర్చిస్తాడు ఆయన శిష్యుండని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏమని చెప్పాలి నేనేమో ఆత్మ కోసం చదివానండి ఏదో చెప్పాను మీ దగ్గర ఇంకా భగవద్గీత గురించి ఏవో కొన్ని చదివాన్ని అని తెలుసుకుందామని చెప్పాలి కానీ సో ఫలానా వారి శిష్యం అంటే ఆ ఫలానా వారికి ఏమీ రాదు వేదాంతం ఏం చదువుకోలేదు ఆయన ఉపాసన కబుర్లు ఏమైనా చెప్పమంటే చెప్తాను సో ఎందుకు చెప్పార మాట సో అన్యోన్యం తత్ప్రబోధనం పరస్పరము వేదాంతానికి సంబంధించినటువంటి విచారమే ఉండాలి ఏతదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధా సో దానికి బ్రహ్మాభ్యాసము అనిపారు అంటే ఇది ఒక్కటియే మన ముందున్న ఏకైక లక్ష్యము ఇది ఎలా చేయాలి ఉపేక్ష్య నామరూపే సచ్చిదానందధీర్భవేత్ అంటే మీరు నామరూపములను ఉపేక్ష చేయాలి ఈ నామరూపాలు బాగా తెలుసుకోవాలి నేను చెప్పాను కొంత నామరూపాల గురించి సో ఎప్పటికప్పుడు కొత్త అనిపిస్తుంది నామరూపములు అవిమిథ్య అని స్పష్టంగా తెలుసుకుని క్లియర్గా తెలుసుకోవాలి డే లైట్ అంత క్లియర్గా ఉండాలి మీకు డే లైట్లో పొగలు నడుస్తూ మీకు దారి అడేలా ఎంత క్లియర్గా ఉంటుంది అదే రోడ్డు మీద రాత్రి చిమ్మ నడిస్తే ఎలా నడుస్తారు ఇలా స్లోగా తడుముకుంటూ నడుస్తారు రోడ్డు మీద కూడా అదే పొగలైతే ఝామ్ ఝామ్ నడుస్తా అంటే ఆ క్లారిటీ ఆఫ్ సీన్ సో ఆ రకంగా ఓ మై గుడ్నెస్ డిస్ ఈజ్ నామరూప అంత డే లైట్ అంత క్లియర్గా నామరూప నామరూప అది చూడగలగటం వన్స్ యూ సేవడ్ ఇట్ ఈస్ నామరూప వేదాంతుల దృష్టిలో నామరూప అన్నారంటే అది అమంగళం అయిపోతుంది అమంగళం అంటే ఇంకా అది వస్తువు కాదు నిస్తత్వం అయిపోతుంది హుళక్కి సోమలింగం అయిపోతుంది ఇంకా దాంట్లో ఏం తత్వం మిగలలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని దాన్ని ఏం చేయాలి ఉపేక్ష్య ఉపేక్ష చేసేసి ఎప్పుడైతే మీరు నామరూపాలను ఉపేక్ష చేసేస్తారో సచ్చిదానందధీ మీరు సచ్యూపంగా అంటే ఆ చిల్లభావం విలీనమైపోయి మహాసముద్ర స్థానీయమైన ఆ ప్రజ్ఞాన ఘన రూపంగా నిలిచి ఉంటారు ఇప్పుడు చూడండి దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి వీళ్ళు దేవుణ్ణి తెలుసుకోక్కర్లేదండి దేవుడు అంటే స్వరూపమే జగత్తుని అంతకంటే తెలుసుకోక్కర్లేదు అది నిస్తత్వం దాన్ని ఏమిటి తెలుసుకుంటారు సోమలింగం ఎంత పొడుగో తెలుసుకోండి వెళ్ళి చూస్తాను పొడుగు కొల్చి రెండు సోమలింగం ఎంత పొడుగు ఎంత బరువు ఉంటాడు సోమలింగం సోమలింగం ఏదైనా ఒక అమ్మాయితో వివాహం ఏర్పాటు చేద్దాం అతని గురించి బయడేటా పట్టుకు రండి సోమలింగం బయడేట ఏం పట్టుకు వస్తారు అక్కడ సో జగత్తు అలాంటిది జగత్తు సోమలింగం వంటిది దాన్ని పట్టుకునేది ఏమీ లేదు ఈశ్వరుడు మీ స్వరూపమే మీరు పట్టుకున్నామన్నంతసేపు జారిపోతూనే ఉంటాడు ఎందుకంటే మీరు పట్టుకుందామని ప్రయత్నమే అన్యత్వం వచ్చేస్తుంది ఇట్ బికమ్స్ ది ఎనీవే కాబట్టి ఇక్కడ యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్ మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవడం మీ ఇంటిని మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీ ఇంటిని మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీ ఇంట్లో మీరు ఉండాలి కదా కొంతమంది ఇల్లు విడిచి ఏదో సామెతుంది సో ఇల్లు విడిచి రత్సకెక్కుతారు అంటే రత్సంతా తెలుస్తూ ఉంటుంది తప్ప ఇల్లు గురించి అలా ఉంటారు కొంతమంది ఏదో సోషల్ సర్వీస్ పేరుతోటి ఇప్పుడు కొంతమంది లేడీస్ కూడా భర్త గురించి తెలియదు పిల్లల గురించి తెలియదు ఇంట్లో చీపురు కట్టు ఎక్కడుందో తెలియదు పట్టకారు ఎక్కడుందో తెలియదు కానీ మహిళా మండలి క్లబ్లో ఏమున్నాయో టెన్నిస్ బాల్ ఎక్కడుందో టెన్నిస్ బ్యాట్ ఎక్కడుందో అన్నీ తెలుస్తూ ఉంటారు అలాగే సౌథింగ్ లైక్ దాట్ సివిల ఇప్పుడు ఆ అమ్మగారికి ఇంట్లో చీపురు గట్టు ఎక్కడుంది పొయ్యి ఎక్కడుంది ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలి అవన్నీ తెలియాలి అంటే ఏం చేయాలి క్లబ్కి ఫోన్ చేసి తెలుసుకోవడా అవన్నీ తెలియాలంటే ఏం చేయాలి అమ్మగారు ఇంట్లో ఉండాలి క్లబ్లో ఉండడం మానేసి ఇంట్లో ఉండాలి ఉన్నండి అమ్మగారు కాబట్టి అయ్యేయగలరు కాబట్టి టు నో యువర్ సెల్ఫ్ వాట్ షుడ్ యూ డూ యు బీ యువర్ సెల్ఫ్ మీ స్వరూపం మీరు తెలుసుకో దలుచుకుంటే మీరేం చేయాలి మీ స్వరూపనిష్ఠులే ఉండాలి ఓకే అక్కడ ఒక స్టెప్ ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఏమిటో ఆత్మనిష్ఠులే ఉండాలి ఆత్మనిష్ఠులే ఉండడం ఎలాగా అంటే మీరు ఏది కాదో ఆ అనాత్మని మీ నెత్తి మీద మీరు ఊహ చేసి వేసు అధ్యారోపణ చేసుకోవడం మానేయాలి సో అంటే అర్థం ఏమిటనమాట మీద మీరు ఆరోపించుకున్న నామరూపములన్నిటినీ తిరస్కరించడం ద్వారా మీరు మీరుగా ఉంటారు మీరు మీరుగా ఉండడం ద్వారా మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుంటారు క్లియర్ ఎంత బాగుందో చూడండి అది అంత నిగేశరు చేసుకున్న కిల్య భావానికి చెందిన అధ్యారోపములనన్నింటినీ త్రోసిపుచ్చుట ద్వారా మీరు ఏదియో అది ఉంటారు మీరు ఏది కాదో అది నెత్తిమీద వేసుకుని ఉండడం కాకుండా మీరు ఏదియో అది ఉంటారు నండి మీరు ఏదియో అది అయి ఉండడం వలన మీ స్వరూపం మీకు తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ఖిల్యభావాన్ని తిరస్కరించి ఖిళ్యభావాన్ని తిరస్కరించండి మీరు రోషిపుచ్చండి జస్ట్ బి నేను ఇది నేను అది అనే ఖిల్యభావాన్ని మీరు నిరాకరించి జస్ట్ బి ఇప్పుడు ఏమవుతుందో తెలుసునండి మీ యథార్థ స్వరూపము అనంత తానుగా ప్రకాశిస్తుంది మీరు కిల్యభావ నిరాకరణ పూర్వకంగా ఆత్మనిష్ఠులై ఉండుట అంత మాత్రం చేస్తే మీ యథార్థస్వరూపము అంటే సచ్చిదాత్మ అదే మీ యథార్థస్వరూపము పరిచ్ఛేదరహితము అది ఇట్ కమ్స్ ఇన్ టు ఇట్ సో ఇది తలుపు తీసి ఆ డ్రేప్స్ అడ్డంగా ఉన్నటువంటి తెర తీసేసి అలా ఎలర్ట్గా నిద్రపోకుండా ఎలర్ట్గా నిలబడి ఉంటే సూర్యుడు ప్రకాశిస్తాడు సూర్యుడు ప్రకాశించడానికి మీరేం చేయాలి మీరేమీ చేయటం సూర్యుడు ప్రకాశిస్తాడు ప్రకాశిస్తూ దండం పెట్టచ్చు తెర వేసేసి కిటికీ వేసేసి లోపల ముసుగు పెట్టుకుని బడుక్కుని నిద్రపోయారనుకోండి సూర్యుడు ఏం ప్రకాశిస్తాడు ప్రకాశిస్తాడు కానీ మీకే ఉపయోగం అలాగన్నమాట కాబట్టి ఆ అఖిల్యభావరాకరణమే ఆత్మస్వరు సాక్షాత్ ప్రవిష్టే స్వయో నిగ్రస్ ఖిళ్యభావ అవిద్యాకృతే భేదభావే వినా అశితే భాష్యకారుల వచనాలు చాలా చాలా గంభీరంగా చాలా చాలా లోతుగా ఉంటాయి ఆ ద్వైత భావభావంతో నిండిన వాళ్ళు తెలుసుకోలేరు ఆ వాక్యాల వాక్యాలు ఏమైపోతాయంటే మీగిపోతాయి కత్తి తీసుకుని రాయి మీ కొడితే ఆ కత్తి పదును ఏమవుతుంది పోతుంది కత్తి బ్లంట్ అయిపోతుంది ఆ భాష్యకారుల వచనాలు తీసుకెళ్ళి ద్వైత భావ పూరితుల వాళ్ళ దగ్గర వేస్తే కత్తితో రాయిని కూర్చుంది కత్తితో గుమ్మిడికాయను కోస్తే అది తెగుతుంది మనం బటర్ కింద ఉంటే కత్తి ఆ బటర్ది కోసుకుంటూ పోతుంది అలాగే మన హృదయం అలాగా సాఫ్ట్గా అయిపోతే ఓపెన్ స్పష్టంగా గ్రహించడానికి సిద్ధంగా ఉంటే ఆ వాక్యములు అలా దూసుకుపోతూ ఉంటాయి ఆయన ఎంత అలవోకగా అంత కిల్యభావంతో మీరు ప్రారంభించండి ఖిళ్యభావం కిల్యభావం అంటే ఏమిటి మీరు క్లాసుకి బయలుదేరుతున్నారనుకోండి ఎలా బయలుదేరుతారు నాకేమో నా ఇల్లిని నా వాకిలి నా బ్యాంక్ అకౌంటు నా కొడుకులు నా కోడళ్ళు నేనిప్పుడు నా వేదాంతం ఇది ఖిళ్యభావం అందుకే మీకు కిలయభావం అంటే ఏమిటో చెప్పాను దీనికోసం గృహస్థే కనక్కర్లా సన్యాసి కూడా ఖిళ్యభావం ఉండొచ్చు అందుకే మీకు దృష్టాంతం కోసం చెప్పాను నేను మిమ్మల్ని తప్పు పుట్టుకున్నాను అనుకోకుండా సో ఈ కిల్యభావంతో మీరు ప్రారంభిస్తారు ప్రారంభించి ఈ కిల్యభావాన్ని తీసుకెళ్లి తస్మిన్ ప్రవిష్ట దాంట్లో ప్రవేశపెట్టండి దాంట్లో అంటే అర్థం ఏమిటి యథోక్తే బ్రహ్మతత్తే పైన చెప్పిన నామరూపవర్జితమైన శుద్ధమైన ప్రజ్ఞానఘనలో ప్రవేశపెట్టండి ధ్యానం అంటే అలాగే ఉంటుంది దాంట్లో ప్రవేశపెడితే అప్పుడేమవుతుందో ఆ కిల్యభావం ఏమవుతుందో తెలుసిన స్వయోనిగ్రస్తే అది ఏ ప్రజ్ఞానఘనం నుంచి పుట్టిందో ఆ ప్రజ్ఞానఘనం దాన్ని మింగేస్తుంది ప్రజ్ఞానఘనం మింగేస్తుంది అంత ఇది ఒక ప్రాసెస్ ఇది నేను ఫలానా నేను ఫలానా అని అనుకుంటూ కూర్చుంటాడు ఆ ఫలానా ఫలానా అనే అధ్యారోపాలన్నింటినీ కూడా ఆ ప్రజ్ఞానఘనం మింగేస్తుంది ఇప్పుడు వీడు వీధులో అలర్ చేస్తూ ఉంటాడు చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారు వాడు మెల్లవో జంధం పోక వేసి నువ్వు బ్రహ్మచారి ఉంటాడు నేను బ్రహ్మచారిణి నేను బ్రహ్మచారిణి నేను బ్రహ్మచారిని అనే ఒక కిరియ భావంలో ఉంటాడు దానికి ఒక ప్రయోజనం ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది వేదాంతం చదువుకుంటాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వీడికి ఒక అమ్మాయిని కట్టబెడతారు పూర్వం వాళ్ళు అలా చేసేవారు వీడిని అడిగిపెట్టి ఏమీ లేదు అటు అమ్మాయిని అడిగేవారు కాదు వాళ్ళలో వాళ్ళు సంతోషపడిపోయి కట్టబెట్టేవారు తర్వాత వీళ్ళు కలిసి కాపడం చేయాలి నచ్చుబాటు అయితే నచ్చుబాటైనట్టు నచ్చుబాటు కాకపోతే కాకపోయినట్టు కలిసి కాపురం చేయడం మాత్రం ఖాయం అది వాదే ఉంది కదా లేకపోతే ఈ డ్రిజెంట్ వర్క్ అప్పటికి అది సరిపడింది సో వీడి బ్రహ్మచారి అనే కిల్య భావాన్ని తీసేసి నువ్వు గృహస్థుడవు అని పెడతావు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తువ్వాలో ఒకటి కట్టుకునేవాడు తువ్వాలో అయితే ఇప్పుడు వీడికి గ్లాస్కో పంచే ఒకటి తీసుకొచ్చేస్తారు మొట్టమొదటి పంచే ఇస్తారు ఇంక తర్వాత ఇవన్నీ వీడేడవాల్సిందే అది ఇచ్చి నాన్న నువ్వు బ్రహ్మచారిని కాదమ్మా ఇప్పుడు ఈ అండవసరం కట్టుకోకూడదు బాగుండదు నీ మామగారి వైపు వాళ్ళు వెళ్ళాను చూస్తే మర్యాద కూడా పోతుంది కాబట్టి ఈ గ్లాస్కో మల్లు పంచి కట్టుకో అని ఆ గ్లాస్కో పంచి ఇస్తారు అది కట్టుకుంటాడు కట్టుకుని నేను గృహస్థుని కట్టుకుంటాడు బ్రహ్మచర్యం ఏమైంది కిల్యభావం పోయిందది అది అది పోవడానికి రఘణానని మహారాజు అడిగారు ఏమని ఆ బ్రహ్మచర్యం పోయి గృహస్థవటానికి నువ్వు ఎంత కష్టపడ్డావు అని అడిగారు వీడు ఏం కష్టపడ్డాడు అదే జైసా సోచితే వైసా బంతే నేను బ్రహ్మచారిని బ్రహ్మజారిని బ్రహ్మచారిని అనుకున్నాడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు అమ్మాయి పక్కన కొద్దిసేపు పేటల మీద కూర్చుని నేను గృహస్థ్రం నేను గృహస్థం ఆ అమ్మాయి లోపలికి గడిపోతుంది ఇంకా వీటిలో మాట్లాడదు కూడా కానీ వీడు మాత్రం బ్రహ్మచార్యం అనేది తుడిచిపెట్టుకుపోయింది అని వివాహో విద్యానాశాయ ఎందుకంటే నేను బ్రహ్మచారిణి అనే ఆ సంస్కారం ఉంటే కాని చదువు ఉండదు నేను వివాహితుడను అనే సంస్కారం వస్తే తాంబూలం ఎక్కడంటాడు తప్ప పుస్తకం ఎక్కడ ఎందుకు అంటాడు కాబట్టి ఆ సంస్కారం అంతా పోయింది ఆ అమ్మాయి వీడికి మోహం చూపించలేదు చూపించదు వీడికి పుస్తకం పోయింది తాంబూలం చేతికి వచ్చింది నేను ఫలానావారు అల్లుండ్ ఒక భ్రాంతి ఒకటి వచ్చింది ఆ భావంలో వీడు శ్లేష్మంలో పడ్డ ఈదలాగా కొట్టుకుంటాడు అయితే ఇన్ ఇట్స్ టైమ్ ఇతిహాస్ ఇట్స్ ఓన్ పర్పస్ గృహస్థాశ్రమ ధర్మాలని అనుష్టిస్తాడు ఏదో తల్లిదండ్రులు కొంత సేవ చేస్తాడు ఏదో డబ్బు దశకం పిల్లల్ని పైకి తీసుకొస్తాడు పిల్లలు కంట కంటా వీడు కనబడతారు పిల్లలు ఇది గాడిపోయే పక్కన నేతి బుడ్డీని పెడితే ఆ నేతి బుడ్డి కరిగిస్తుంది అంటే ఇది గాడిపోయలు పెడితే పెడితే అదే కరిగిపోతుంది ఆ రకంగా వీడు ఆమె కలిసి కాపడం చేస్తుంటే పిల్లలు పుట్టుకొస్తారు దీంట్లో వీళ్ళు పెద్ద కష్టపడిపోయి ఇదే ఉండదు ఊరికే వెళ్ళాం ప్రభా అహం పిత అహం మాత అని వీళ్ళు తమ ఎత్తి మీద ఏదో ఆ తృచ్ తృచ్ తృచ్ అనే మృత్యమది పితృ ఆ తృచ్ వీళ్ళు ఎత్తి మీద పూజ స్వామీజీ ఏమన్నారంటే తృచ్ ఉన్నది కానీ నువ్వు బాగుపడకపోవన్నాను ఏంటి ఎంత బాగా చెప్పారో చూడండి తృచ్ తృచ్ఛు ఉంటే నీకు తెలియభావం దానికి ఇంగ్లీష్ కూడా చెప్పారు ఆయన ఇంగ్లీష్లో ఈఆర్ అని ఉంటుంది డూయర్ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ డూయర్ ఎంజాయర్ ఐ ఈఆర్ సంస్కృతంలో తృచ్ ఇంగ్లీష్లో ఈఆర్ ఇవి మీరు పెట్టుకుని ఉన్నంత కాలము మీరు బద్ధులుగానే ఉండిపోతాం కాబట్టి ఏదో గృహస్థాశ్రమ ధర్మా గృహస్థాశ్రమ ధర్మాల్లో అతిథి ధర్మం చాలా ముఖ్యం నేను చాలా చిన్నప్పుడే కఠోపనిషత్తు చదివాను నాకు పట్టిన ప్రారంభం నేను ఇంకా వివాహం కాకముందే కఠోపనిషత్తు చదివాను ఈ కఠోపనిషత్తు మెదటికి పట్టేసింది ఎందుకంటే అక్కడ ఆతిథ్య ధర్మానికి చాలా పెద్ద ప్రాముఖ్యం ఇచ్చేవారు అంచేతనే నేను చెప్పిన పాఠంలో అయ్యా మీరు అతిథులు ఇంటికి వచ్చిన అతిథుల్ని మీరు అతిథి దేవో భవ ఎందుకంటే మాతృదేవోభవ పితృదేవోభవ అవి అయిపోయాయి ఇక కనీసం అతిథి దేవో భవ సో గృహస్థ గృహస్థును అనే అధ్యారూపానికి కూడా ఒక ప్రయోజనము ఒక టైము ఒక స్టేటస్సు అదే అయిపోయింది తర్వాత అహం వానప్రస్థ అంటే ఈ గృహస్థ అధ్యారోపాన్ని తిరిగిపెట్టేస్తుంది ఇంకా అంతకంటే మోర్ పవర్ఫుల్ అహం సన్యాసి ఏవో దేహధర్మాలు ఉన్నప్పటికీ మనస్సులో నేను గృహస్థుడను నేనిది నేనది అనేటువంటి ఆ భావజాలం ఏదైతే ఉంటుందో అది పోతుంది అంచేతనే ఇట్స్ ఎ బర్నింగ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ ఒక పర్సనాలిటీని మీరు తీసేసినట్టే అప్పుడు ఇంకొక అధ్యారూపంలో ఉంటాడు వీడు అహం సన్యాసి అది కూడా కిల్యభావం దానిని కూడా మీరు తిరస్కరించి సో ఈ విధంగా అహం జిజ్ఞాసు సన్యాసి కూడా తిరస్కరిస్తే గృహస్థ తిరస్కరించారనుకోండి ఇప్పుడు మీరు కిల్యభావం ఏమిటి జిజ్ఞాసు జిజ్ఞాసు అనే కిల్యభావం ఎందుకు పెట్టుకున్నారు గృహస్థ అనే కిల్యభావాన్ని ప్రోసిపించడానికి ఫైనల్గా జిజ్ఞాసు అనే ఖిళ్యభావం కూడా తీసేయాలి తీసేస్తే మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు కాబట్టి కిలయభావమును తీసివేయటానికి ఏమీ శ్రమపడక్కర్లేదు స్వామి అఘనానంద మహారాజు అనివరు అహం బ్రాహ్మణ అనుకుంటున్నావు కదా నువ్వు అహం హిందు అనుకోవడానికి నువ్వేమి కష్టపడాలి హిందు ఆయమే హిందూ ఆయమే బ్రాహ్మణ్ అనుకుంటున్నావు కదా నువ్వు బ్రాహ్మీణ్ కూడా హిందువే కదా ఓకే బ్రం నవాన్ ఆయమే బ్రాహ్మణ్ అనే కిలయభావం బదులుగా ఆయమే హిందూ అనుకో ఐఎమ్ ఏ హిందూ అనుకుంటే హౌ డు యూ ఫీల్ కాబట్టి మీరు అనుకుని చూడండి ఐఎమ్ ఏ బ్రాహ్మణ్ ఆర్ సమ్ అదర్ క్యాస్ట్ వాట్ ఎవర్ క్యాస్ట్ ఇట్ ఈస్ అది అనుకోండి అహం బ్రాహ్మణ అనుకోండి ఐమ్ ఏ హిందూ అనుకోండి తర్వాత మీలో మీకే ఎంత తేడా వచ్చేస్తుంది మీలో మీకే అహం బ్రాహ్మణ అంటే ఏదో కుంచుపోయినట్టు ఉంటుంది వన్ కంపేర్డ్ విత్ ఐఎం ఏ హిందూ ఆయమే హిందూ అని ఎందుకంటే భారతదేశంలో హిందువులు ఒక్కరే మీరు ఆయన హిందూ అని మీరంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇంకా గోళ్ళంద మంది వీళ్ళందరూ మీకు ఆపోజిట్గా నిలబడతారు బ్రహ్మతం పరాదాతమని మొదటి కోసం కాబట్టి ఏమనుకుంటారు అహం భారతీయ అనుకుని చూడండి ఎలా ఉంటుందో ఏ ఇప్పుడు అహం భారతీయ అనే భావంలోకి రావడానికి మీరు ఏం కష్టపడాలి తర్వాత అహం భారతీయ ఐఎం ఏ హ్యూమన్ బీయింగ్ వసుధైవ కుటుంబకం అని అనుకునేవారు అయం పరస్ అయం స్వ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానా వసుధైవ కుటుంబకం వీడు నావాడు విడు పరాయి అని చిన్న మనస్సు ఆలోచిస్తారు జగత్త కుటుంబము అనుకునేవారు మొత్తం వసుధైవ కుటుంబకం ప్రపంచమంతా కూడా నా కుటుంబమే వాడు అహం భారతీయ నుంచి అహం మానవ మనుష్య మాత్రుడను అని అనుకోవడానికి ఏం కష్టపడాలి కిల్యభావాన్ని నుంచి బయటపడ్డారండి ఒక ఐడియా కిల్యభావము అంటే ఒక ఐడియా బాగా ఎంట్రెన్స్డ్ ఐడియా బాగా బిగుసుకుపోయినటువంటి ఒక భావము అదే కిల్యభావము దాన్ని మీరు జ్ఞానంతో త్రోసిపుచ్చగలిగితే వివేకబుద్ధితో త్రోసిపుచ్చగలిగితే ఏమంత శ్రమపడాలి యజ్ఞం చేయాలా యాగం చేయాలా ఏం మీరు వివేకపూర్వకంగా ఆ ఆత్మతత్వాన్ని అరయ్యుత అంతకుమించి మీరు చేయాల్సిందేం లేదు ఆఖిల్యభావాన్ని పోగొడితే సో ఆ విధంగా మీరు ఆ కిల్యభావాన్ని స్వయోనిగ్రస్తే దాన్ని దాని దాని మూలంలో కలిపేయాలి దాన్ని షుడ్ ఎలవ్ ఇట్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అప్పుడు ఏమవుతుందో తెలుసునండి అవిద్యాకృతే భేదభావే ప్రణాశితే అజ్ఞానము చేత కల్పించబడినటువంటి భేదబుద్ధి అంతా కూడా వినాశమును పొందును అంటే వాక్యాత్ తత్వమర్థయోహ ఐక్యబోధైన ప్రణాశితే ఇత సో ఆ భేదబుద్ధి నేను భిన్నము ఈశ్వరుడు భిన్నము అనే భేదబుద్ధి కూడా తత్వమసి సో భగవాన్ నమర్షి చెప్పినట్టుగా సోహం అనేటువంటి ధ్యానము అభేద భావన రూపమైన ధ్యానము శోహం అనే ధ్యానము భేదబుద్ధితో చేసే ధ్యానం కంటే శ్రేష్టమైనది అని రమణ మహర్షి అంటారు కాబట్టి ఆ విధంగా ఆ భేదబుద్ధిని కూడా మీరు ఈశ్వరుడు వేరు నేను వేరు అనే భేదబుద్ధి కూడా విడిచిపెట్టేశారనుకోండి అప్పుడు నేను ఈశ్వరుడు అనే పదజాలము ఎందుకంటే రెండు నామరూపాల ఆ నామరూపాలు కూడా విలీనమైపోతాయి నేను అనే నామరూపం ఉన్నంతసేపు ఈశ్వరుడునే ఒక నామరూపం ఉంటుంది ఈశ్వరుడు అంటే పాలించేవాడు నేను పాలింపబడేవాడను ఆ నామరూపాలు ఉంటాయి ఎప్పుడైతే ఆఖిల్య భావాన్ని కూడా మీరు జారపడిచారనుకోండి నేను ఈశ్వరుడను ఈశ్వరుడు అనే నామరూపాలు కూడా విలీనమైపోతే ఇంకేం మిగుతుందో తెలుసునండి ఇదమేకం అద్వైతం మహద్భూతం అది మీరు ఇదం ఏకం మంత్రంలో ఏకం అని ఉంది ఏకం అంటే అద్వైతం అని అర్థం రెండవది లేనిది అని అర్థం ఏకం సో నేను ఈశ్వరుడు అది ఆ పరమాత్మతత్వము అది నేను ఎందు ఈశ్వరుని ఎందు కూడా వ్యాపించేస్తుంది వ్యాపించేసి ఈశ్వరుణ్ణి తలలో కలిపేసుకుంటుంది నేనును తలలో కలిపేసుకుంటుంది నేను ఎప్పుడైతే కలిసిపోయిందో ఈశ్వరుడు కూడా కలిసిపోతుంది ద్రష్ట ఇప్పుడు సినిమా తెర మీద ఉండే హీరో లైట్లో కలిసిపోయాడు అనుకోండి హీరోయిన్ ఏమవుతుంది ఆవిడే కలిసిపోతాం వెళ్ళన్ను కలిసిపోతాం అందరూ కలిసిపోతారు హీరో ఉంటేనే వీళ్ళందరూ ఉంటారు నేను ఉంటేనే ఈశ్వరుడు భిన్నంగా నిలబడి ఉంటాడు నేను కలిసిపోతే సో ఇప్పుడు నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతే నది కంటే భిన్నంగా ఉన్న సముద్రం ఏమైంది అది సముద్రంలో కలిసిపోయింది నది కంటే భిన్నంగా ఉన్న సముద్రం కూడా కలిసిపోతుంది నది కంటే భిన్నంగా ఎంతవరకు ఉంటుంది నది భిన్నంగా ఉన్నంతవరకే నది సముద్రంలో కలిసిపోయిన నదులు వేరు సముద్రములు వేరు అనే ఆభావం కూడా కలిసిపోతుంది కలిసిపోతే ఏకం అంటే ఒకటి రెండు ఆ ఒకటి కాదు అద్వైతం రెండవది లేని పరమాత్మతత్వము మహద్భూతం అదే మహద్ మహాభూతము సమాసం చేస్తే మహత్ భూతం అంటే సమాసం లేదు సమాసం చేసి మహద్భూతం అనకూడదు ఆన్మహత్ సమానాధికరణ జాతీయయో అనే సూత్రం చేత ఆత్ ప్రచయం వచ్చి మహాభూతము వీళ్ళు మహదానందం అయిందంటారు తప్పు మహానందం అయింద మహానందం కలిగింద మహానందం అనే ప్రయోగం తప్ప మహదానందం అనే ప్రయోగం కలగడం నేను ఒకసారి కొంత సూర్యహస్య చాలా చిన్నప్పుడు అండి సూర్యహస్తి గారి దగ్గర మహదానందం కలిగిందన్న అంటే ఆయన ఉన్నారు నీకు ఆనందం కలిగిందా అక్కడున్న గొప్ప వాళ్ళకు ఆనందం కలిగిందా అని అడిగారు మహతాం ఆనంద షష్ఠితత్ పురుష షష్ఠితత్పురుషులు ఆ రాదు అక్కడున్న గొప్ప వాళ్ళకి ఆనందం కలిగిందా నీకు కలిగిందా అని అడిగాను నేను కొంచెం వేలమొహం వేసి నాకే కలిగిందండి అన్న నాకే కలిగితే మహద అనకూడదు మహాత్ములకి ఎవరికో మహత్తు వాళ్ళకు కలిగితే మహదానందం అనాలి నాకే కలిగితే గొప్ప ఆనందం కదా అప్పుడు మహదానందం అనకూడదు మహానందం అన మహాయిపోతు మహత్తు కాస్త అట్టికి అత్తికి ఆ మహానందము లోకంలో చాలామందికి మాత్రం వ్యాకరణం కూడా వ్యాకరణం చదువుతుంటేగా అని చేత మహానందం కంటే మహదానందం అంటే చాలా వెయిటీగా ఉన్నట్టు కూడా ఫీల్ అవుతారు ఈ పదం బాగుందని అంటూ ఉంటారు అది అన్నప్పుడు మా చిన్నప్పుడు మేము రే వేసేసేట్రా తప్పు ప్రయోగాలు నవ్వుకునే ఇప్పుడు నవ్వుకునే రోజులు వెళ్ళాయి సరే నేను వ్యాకరణం చదువుకోలేదు పాపం అని అనుకుని నోరు మూసుకున్నా ఓన్లండి మీకు కొంత ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పాను అలాగా కాబట్టి మహత్ భూతం తత్ భూతం మహత్ అది భూతం అంటే ఉన్నదేదో అదే వాట్ ఈజ్ ఈజ్ ఉన్నదేదో అదే ఇంక ఇంకేమీ లేవు ఉన్నదేదో అదే పైగా మహత్ అంటే దేశ ేమిదీ ఓం పూర్ణ మదస్పూర్ణమి